ఎప్పుడు పోతుందండి చచ్చిపోయిన తర్వాత పోతుందా ఇప్పుడు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది ఎప్పుడు వస్తుంది పోయిన తర్వాత వస్తుంది పోయిన తర్వాత వెంటనే వస్తుందా పోయిన పదముకు వస్తుందా ప్రాబ్లం నేను ఎవరినో వీళ్ళు కర్మాది చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారంటే వీడి పోయాడు కానీ ఇంకా నిజంగా పోలేడు పోతే బాగుందని చేస్తూ ఉంటాడు పదమూడు రోజులు ఏం చేస్తారంటే ఇక్కడ పట్టుకుని ఉంటాడు ఈ వాటికి వెళ్ళడం నాయన ఆ స్వర్గమో ఏదో దీని కోసం ఉదయం వరకో అక్కడికి ఇంకా ఏం వెళ్ళాడతావు చూడు పుట్టుకుని వెళ్ళాడతాము శంకరుడు నిజగృహ చూర్ణం నినిర్గమ్యతామన్నా ప్రతికుండా కానీ ఇల్లు నిలబెట్టిపోకుండా వీడు చసిపోయిన తర్వాత కూడా ఇంకా చూపట్టుకు వెళ్ళాడుతూ ఉంటాడు పోకుండా అందుకోసం వీళ్ళు పదమూడు రోజులు కట్టలు చేసి పదకొండు రోజులు చేసి స్నానాలు చేసి ఇంకా నీకో మాకు సంబంధం లేదు ఇంకో స్నానం చేసేసా నువ్వెవ్వడమో మేము ఇవ్వడము వెళ్ళవాటి కానీ వీళ్ళు ఆ మంత్రాలు అని చెప్తారు ఇంకో గచ్చారు సముద్రం గచ్చ స్వాహ అంతరిక్షచ్చా అహోరాత్రే గచ్చా అంటే అవుతారు చెప్తారు మీరు పోవాలి ఇక్కడి ఎనీవే కాబట్టి ఎప్పుడో వస్తుందా కర్మఫల త్యాగం ఎప్పుడు చేస్తే ఎప్పుడో వస్తుందో అనంతరమే వశ్యా వెను వెళితేనే మీకు శాంతి ఉపశమం లభించింది నటు మధ్యలో కొంత గ్యాప్ ఉండాల్సిన అవసరం ఉందా అటువంటి అవసరం ఉంటుంది కర్మ ఉందనుకోండి మధ్యలో గ్యాప్ ఉందా ఎందుకంటే కర్మ బలిపక్కువ మామిడి చెట్టు పాతగానే మొక్క పాతగానే పండు కాదు అది చెట్టు పెరిగి పెద్దవాదు చెట్టు పెరిగి పెద్దవు పండు రాదు అది పుయ్యాలి పూత పుయ్యాలి అంటే చైత్రమాసం రాదు పూత పుయ్య కానీ తినేద్దామంటే పండు కాదు ఆ పూసిన పూత కాయ ఉండాలి సరైతే ఇంక తినేద్దామంటే కాయే పండు అవ్వదు ఆ కాయ పెరిగి పెద్ద కాదు ఇప్పుడు పెద్దదయండి కోసేసిన తినేద్దామంటే తినలేదు దాన్ని మద్ద గడ్డి ఎరిగేసి మద్ద నువ్వు రోజుల తర్వాత తీసి చూస్తే తినేద్దామంటే నేను చెప్పి కంగారు పడి వాళ్ళ మా అమ్మగారు తింటే కంగారు పడుతుందా అలాగా ఇంకో రోజే తిరుగుతుంది కాలాంతరం ప్రేక్ష కానీ ఇక్కడ నో ఏ క్షణంలో మీరు కర్మఫలాన్ని త్యాగం చేస్తారో అదే క్షణంలో మీకు శాంతి లభిస్తుంది అజ్ఞ కర్మని ప్రవృత్తస్య పూర్వోపదిష్ట ఉపాయ అనుష్ఠాన అశక్త సర్వకర్మణ ఫలత్యాగ శ్రేయస్సాధనముపదిష్టం న ప్రథమమేవా మీరు కొంచెం ఓపిక పట్టండి ఇక్కడ చిన్న టెక్నికల్ డిస్కషన్ ఉంది ఈ ఫినిష్ చేసుకుని మనం భక్త లక్షణాల్లో ప్రవేశిస్తాం ఒకటి రెండు మీరు ఓపెన్ పట్టాలి సో మీరు కర్మలో ప్రవర్తించారు కర్మలో ఎలా ప్రవర్తిస్తాడు నేను కర్తను నాకు ఈ ఫలం కావాలి అని ప్రవర్తిస్తాడు అంటే సరిపడండి వాడు అజ్ఞాని అజ్ఞానింతానేది వాడికి ఆ కర్మ అంతా నోటుకొచ్చు ఆ మొత్తం అంతా కంఠస్థం చేసి పెట్టుకున్నాడు వాడు చకచకటి చేసేస్తాడు వాడిని కొట్టుకునే అజ్ఞానం అంటారు ఏమిటా వాడిని పండితుడు నువ్వులో వాళ్ళందరూ పూజిస్తుంటే నువ్వేమో అజ్ఞాని అంటుంది ఏమిటి అంటే అదే మరి ఇక్కడ ఇలాగే ఉంటుంది వాడు కర్తయ్యి కర్మఫలం కోసం ముందుకు అడుగు వేసుకున్నాడు అంటే వాడి ముఖం మీద అజ్ఞాని అని ఒక ముద్ర విశేషం ఎందుకంటే వాడికి ఆత్మస్వరూపం తెలియదు అజ్ఞ అంచేతనే కర్మయుడు ఆ కర్తృత్వపూర్వకంగా ప్రవర్తిల్తున్నాడు వాడికి ఉపాయాలు పైన ఉపదేశించారు ఉపాయాలు ఏమిటో ఉపాయాలు మయేమ ఆధస్వా అని ఉపదేశించాడు నీవు కర్మ ఫలం మీద మనస్సు పెట్టి ఆ అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఆ కర్మఫలం పొందాలంటే ఈ కర్మ ఉండాలి కాబట్టి కర్మ మీద మనస్సు పెట్టి ఈ రకంగా కర్మలు కర్మ ఫలములు అనే సాధనములు సాధ్యంలో ఉంట అదే సంసారం ఆ కర్మ వైదిక కర్మంగా కూడా సంసారం ఎందుకంటే ఒకటి శంకరులు ఉంటారు సాధన సాధ్య లక్షణ సంసారణంగా ఒక విషయం బ్రహ్మద్యా బ్రాహ్మణం మగత మంత్రుల దగ్గర భాష్యంగా వాళ్ళంటారు అలా చెప్తున్నారు నేను చెప్తున్నానంటే మీలో వెళ్ళాలని చూడాలనుకుంటే చూస్తాం అదే సంస్థ ఈ సాధనంతో ఇది సాధ్యము సాధనము సాధ్యము ఈ సాధనము సాధ్యము అన్నది లౌకికం అవుతుంది ఎలాగా ఎంఏ ప్యాస్ సాధనము సాధ్యం లౌకికము వైదికం ఈ యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది వైదికం బోట్ అది ఈక్వల్లీ బైండింగ్ రెండు బంధహేతువులే సాధన సాధ్య లక్షణ సంసార కాబట్టి అటువంటి వాడిని సాధన సాధ్యముల మీద మనస్సు లగ్నమై ఉన్నవాడిని ఆ మనస్సులని అక్కడి నుంచి వెన్ను తీసేసి వెనుకకు తీసి ఈశ్వరునిపై లగ్నం చేయుము అంటే హీ కెనాట్ డూ నేను చేయలేకపోతున్నాను పోలీ చేయలేకపోతే అభ్యాసయోగాన్ని అనుష్ఠించవయ్యా అవి అది నా బిజాత కాదు అయితే కొన్ని మత్కర్మ పరమోభవ అది నాకు చేత కాదు అయితే కర్మఫలత్యాగం చెయ్యి అని చెప్పారు అది సీక్వెన్స్ అప్పుడు సర్వకర్మణాం ఫలత్యాగ ఈ పైన చెప్పిన ఉపాయాలని అనుష్ఠించే శక్తి లేని సందర్భంలో కర్మఫల్యాగమును శ్రేయస్సాధనంగా శ్రేయస్సు అంటే మోక్షం మోక్షానికి సాధనంగా ఉపదేశించినారు అంతేగాని ఊరికి ముందే కర్మఫలత్యాగం చేయమని చెప్పలేదు మయ్యేమన ఆభత్స్వ సాధన సాధ్యములకు అతీతంగా ఉన్నవాడిని పట్టుకుని కర్మఫల త్యాగం చేయమని చెప్పక్కర్లేదు ఎందుకంటే వాడు సాధ్యము మా సాధ్య కర్మఫలం అంటే సాధ్యం సాధ్యములు సాధనములు రెండింటికి వాడు రెండింటినీ విడిచిపెట్టిన వాడికి కర్మఫలత్యాగం చెయ్యి అని చెప్పలేదు చెప్పక్కర్లేదు సందర్భం కాదు అంటారు కాబట్టి ముందుగానే కర్మఫల్యాగం చెప్పలేదు ఇతర ఉపాయునికి చెప్పారు అవి అనుష్ఠించే శక్తి లేని వాడికి కర్మఫలత్యాగాన్ని నీకు నీకు శ్రేయస్సు కలుగుతుంది అని హామీ ఇచ్చి బోధించినా అతినమభ్యాసాత్ ఉత్తరత్తర విశిష్టత్వోపదేశకర్మఫల్యాగ స్తూయతే అలా చెప్పిన కర్మఫల త్యాగాన్ని సర్వకర్మఫల త్యాగాన్ని స్ఫుతిస్తున్నావు ఎందుకండి స్ఫుచించున్నా ఇందుకోసం ఇప్పుడు నువ్వు పిహెచ్డీ చేయబోయి అని అంటే నాకు అంత అవకాశం లేదండి నాకు అంత ఓపిక లేదండి అని చెప్పి అని సరే అయితే నువ్వు ఈ ఎంటెక్లో ఇంకొక ఆరు మాసాలు ఉపయోగించి ఈ డిప్లొమా కోర్సు కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పారు అబ్బాయి అది కూడా నా వల్ల కాదండి అని వాడు అన్నారు అయితే నువ్వేం చేస్తా ఉంటే ఈ కంపెనీలో జీతం తక్కువ కూడా నువ్వు ఒక ఎఫరెంట్స్ కింద చేరి దీంట్లో పని చెయ్యి అంటే అంటే ప్రథమ పక్షాన్ని ద్వితీయ పక్షాన్ని వాడు కాదు వాడు నా చెప్పారు చెప్పినప్పుడు తృతీయ పక్షాన్ని చెప్పినప్పుడు వారికి దాని ఎందుకు అంత నిరాధారద భావం కలగడం సహజం అది మూడో పక్షం కదా ప్రథమపక్షం కాదు కదా ప్రతివాడు ప్రథమపక్షం కావాలనుకుంటాడు కానీ తృతీయ పక్షానికి ఇష్టపడతాడా ఇష్టపడదు కాకుండా మా ఇంట్లో మంచి కూరలన్నీ మేము వండేసుకున్నాం ఇంకా అంత మంచి కానీ కూరలు కొని వినిపోయా మీరు తీసుకెళ్ళి వండుకోండి అని ఇచ్చారు అనుకోండి అంటే వాళ్ళు ఏమంటారు ఎలా లేనదేమో దొరుకుతుంది అలా అనుకోండి మేము వండుకునే కూరలు మేము వండుకున్నాం ఈ మిగిలినవి మిగిలినవి కదా అని మీరు మొదవాలనుకోకుండా ఇవి కూడా చాలా తాజా కూరలు చాలా బాగున్నాయి కొంచెం కారం అది కూడా బాగా పెట్టి చేసినట్లయితే కూర కొంచెం వడలినా కూడా అవుతాయి ఒకసారి వడలినా కొంచెం పోపు బాగా పెడితే మంచి నీటిగా ఉంటుందని తీసుకెళ్ళండి అని ఇవ్వాలి కాబట్టి ఇచ్చి దాంట్లో కూడా దాన్ని స్థుతించాలి దానికి స్థుతించాల్సిన ఆవశ్యకత కలదు ప్రథమ పక్షాన్ని మీరు స్ఫుతించక్కర్లేదు అది అది ప్రథమ పక్షం అవడమే దాని యొక్క శ్రేష్టత్వానికి నిదర్శనం దీన్ని స్ఫుతించాలి అంచేత అతహా ఇందువలలోనే ఇందువలన అంటే ఇందువలన అంటే మొట్టమొదటిగా ఉపదేశించింది కాదు ఫోర్త్ పక్షంగా ఉపదేశించింది కాబట్టి దీన్ని స్ఫుతించాలి ఎలా స్ఫుతిస్తున్నారు ఇప్పుడు ఎప్పటి స్థానం చూసారా నేను ఆ దృష్టాంతమే చెప్తా ఏదో పిహెచ్డీ పిహెచ్డీ అంటాం కానీ అదంతా అర్జెంటే ఏం కాదులేవయ్యా పోనీ ఏదో డిప్లొమా కోర్సు కూడా పైన లేనప్పుడు అది అంతము అది ఉంచం కాదు ఈ అప్రెంటర్స్ చూసావా ఆ పీహెచ్డీ కట్టి ఇదే అని చెప్తాం అని చెప్తే వాడు మనస్సులో ఏదైనా చిన్న కించ కించ కించే తక్కువది కొట్టుకున్నాం అనటువంటి శంక ఉన్నట్లయితే అది పోయి మనం మంచిదే కొట్టుకున్నాము అని వాడు తెలుసుకుంటాడు మరైతే నేను అసత్యం చెప్పాన నేను చెప్పింది అసత్యం కాదు సత్యమే ఎందుకంటే పిహెచ్డి వీడి విషయంలో గొప్పది కాదు ఇంకొకటికి గొప్పది వీడికి అప్పటింటిస్తే గొప్ప కాబట్టి నేను చెప్పింది కరెక్టే విషయాలు నేను ఎలా ఉన్నావు మహాత్ముడి దగ్గరికి ఒక గృహస్థుడు అయ్యాడు బృందావనంలో ఒక రిటైర్డ్ గృహస్థుడు అయ్యాడు వెళ్ళి మహాత్మాది నేను ఈశ్వరుణ్ణి భజిద్దాం అనుకుంటున్నాను ఈశ్వరుణ్ణి భజించాలంటే ఇల్లు వాటిని విధులు పెట్టాల్సిన అవసరం ఏమిందంటే అవసరం ఉండేస్తారా జనక మహారాజు ఇంట్లో ఉండే భజించాడు కదా సో వీళ్ళందరూ గృహస్థులుగా ఉండే గొప్ప గొప్ప భజన చేసి ఈశ్వరుణ్ణి భజించి కృతార్థులైన కదా కాబట్టి నాకు మీరు ఏమి సలహా నేను శేష జీవితాన్ని ఈశ్వరుని భజిస్తూ గడపాలనుకుంటున్నాను అని అడిగాడు అడిగి అని చెప్పారంటే చూడవాలి ఊరికి ముందు సన్యాసం అని ఆ సన్యాసాన్ని నిర్వహించలేరు తీసుకోవడం తేలిక దాన్ని నిర్వహించడం కష్టం మళ్ళీ దాంట్లో ఏదో గడబిడి చేస్తూ ఉంటాను సన్యాస వేషం చేసుకుని అలం చేస్తాను కాబట్టి ఉదమ్మ ఇంట్లో ఉండి భజించు కిందకి మహారాజు ఏదో సన్యాసం కూడా చక్కగా ఇంట్లో ఉండి గృహస్థిగా ఉండి నువ్వు ఈశ్వరుని భజించు అని చెప్పాడు నేను సంతోషంగా వెళ్తాను ఆయన ఇంకో గృహస్థాడు ఈ ఇల్లు చట్టజీవుల దాకా చచ్చిపోయే వరకు పట్టుకు వెళ్ళాలనుకుంటారా సుఖమహర్షులు సన్యాసం తీసుకున్నాడు కదా సన్యాసం అంత అనవసరమైన క్రియైట్ ఐడెంటిటీ చేస్తాడు శంకర భగవత్వాడు సన్యాసాన్ని గొప్పగా సృష్టించారు కదా కాబట్టి మరి నేను సన్యాసం తీసుకోవడం అవసరం అంటారా లేకపోతే ఇంట్లోనే అంటే భజించాలని కోరిక కూడా నాకు ఈశ్వరుడిని భర్జించడానికి అంటే నువ్వు బంగారులాన్ని మరుపెట్టవనన్నా శంకరుడు యొక్క మార్గమే మార్గమయ్యా నువ్వు సన్యాసం రేపు రాబోయే శివరాత్రిని సన్యాసం తీసుకో అదే అవసరము ఈ రెండూ విన్నాడు ఓ శిష్యుడు ఆయన దగ్గర ఒక ఉంటాడు వాడు ఈ విన్నాడు వాళ్ళు వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు గురువుగారు మీరు ఆయనకి అలా చెప్పారు ఈయనకి ఇలా ఏది కరెక్ట్ అండి అంటే రే యజ్మోహం రెండూ కరెక్ట్ కదా కాబట్టి ఆ మనిషి పరిస్థితిని బట్టి మీరు ఉపదేశం చేయాలి అన్న పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు అలా అంటారు అంటే పిడుగుపడ్డప్పుడు మంత్రం ఉంటుంది అర్జున ఫోదో స్వార్థ మంత్రం ఉంటుంది బియ్యం వడ్డీ ముందు ఏదో వైశ్వాన ఏదో ఇంకో మంత్రం ఉంటుంది ఒకే మంత్రం చదవకూడదు వేరు వేరే మంత్రాలు చదవ ఏదో అలాంటి పెద్ద సాధిక పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాబట్టి ఒక వ్యక్తిని ఉద్దేశించి కర్మఫల త్యాగము వారికి అనుకూలమైనది అని చెప్పినప్పుడు ఆ కర్మఫల త్యాగాన్ని అది చతుర్థపక్షము కాబట్టి తక్కువ పక్షము అని అనుకోవద్దు అది ఎంత శ్రేష్టమైనది అని స్ఫుచించవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి ఎలా స్ఫుతిస్తారు ఇప్పుడు మూడో పక్షంగా చెప్పింది ఎలా స్పుచిస్తారు మూడో పక్షంగా చెప్పింది ఇందాక నా దృష్టాంతంగా అరే పీహెచ్డీ కంటే డిప్లొమాయే బెటర్దా అని నన్ను నడిచే ఓ రకంగాను ఆ డిప్లొమా కంటే కూడా నువ్వు చేయబోయే ఎప్పుడైనా తెలుసు అని సూచిస్తారు అలాగే సూచిస్తారు ఎందుకంటే మూడో పక్షంగా చెప్పారు కనుక మొదటి రెండు పక్షాలని ప్రస్తావించి సూచిస్తారు ఇంకా అలాగే ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు అంతకుముందు చెప్పినటువంటి కొన్ని అభ్యాసము ధ్యానము మొదటిది ధ్యానము మయ్యే వమన ఆభత్స్వ మై బుద్ధిని వేసే అది ధ్యానము అభ్యాస యోగ అభ్యాసము ఏవైతే మొదటి పక్షము రెండవ పక్షంగా ఉపదేశించి ఉన్నాడో వాటినే మళ్ళీ ఉటంకించి వాటి కంటే నీకు కర్మఫలత్యాగమే శ్రేష్టంగా అని అర్జునునికి బోధించినాడు తర్వాత ఈ రకంగా ఇన్ని పక్షాలు చెప్పడంలో ఉండేటువంటి స్వారస్యాన్ని కూడా నేను మీ ముందు మనవ చేశాను శ్రీకృష్ణుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మొత్తం మానవాళికి గీతను పోషిస్తున్నాడు అని మీకు ఎలా తెలుసు అర్జునునికి కదా పోషిస్తూ ఉంటారు రెండేస శ్లోకాలకు ఒకసారి పార్థ అర్జున అంటూ ఉంటాడు మొత్తం మానవాళ్ళు అంతా అర్థం అంటారు అంటారేమో కాదయా మాత్రమే బోధించే పక్షంలో నాలుగు పక్షాలు చెప్పడం ఏదో ఒక పక్షమే చెప్పింది అర్జునునికి ఏది శ్లోకములని ఆయన అది ఒక్కటి చెప్పేస్తాను అలా కాకుండా మొత్తం మానవాళికంతకీ ఉద్దేశించి చెప్తున్నాడు అర్జునుడిని నిమిత్తంగా చేస్తుంది కాబట్టి అర్జునునికి మోస్ట్ సోటముల్ కర్మఫల త్యాగమే మనం అర్జునుని స్థితిలో ఉంటే మనకి కూడా కర్మఫల త్యాగమే శ్రేష్టము మనం అక్కడ మొదలుపెట్టాలి అని దానిని స్థుతించటము ఆవశ్యకము ఎందుకు సృతించాలి అన్నదాన్ని మళ్ళీ చెప్తున్నారు ఆయన ఆ స్థుతించి పద్ధతిని చెప్పారు సృతించే పద్ధతి ఏమిటి ఉత్తరోత్తరవిశిష్టత్వ ఉపదేశ అది స్థుతించిన పద్ధతి జ్ఞానము అభ్యాసము కొంత జ్ఞానము జ్ఞానము కొంత ధ్యానము జ్ఞానము కొంటే ఇది ఉత్తరోత్తర విశిష్ట అది సృచిన పద్ధతి సృతించిన ప్రయోజనమేమిటి సంపన్న సాధనానుష్ఠానాశక్త అనుష్ఠేయ ఎందుకు సుచించాల్సి వచ్చింది సృచించే పద్ధతి సరే అసలు సుచించాల్సిన అవసరం ఏమున్నది అంటే ఉత్తమమైన పక్షములు ముందు చెప్పి గొప్ప పక్షములు ముందు చెప్పి అది మీకు చేయడం చేతకాకపోతే ఇది చెయ్యి సంపన్న సాధన అనుష్ఠాన అశక్తం ఉపదేశించారు కనుక చాలా అవసరం లేకపోతే మనం ఏదో పనికిరాన్ని చేస్తున్నాము అని అనుకుంటాం అలా అనుకోకూడదు ఒకసారి ఋషికేశ్లో మహర్షి మహేష్ యోగి ఉండేవారు ఋషికేశ్లో ఆ తర్వాత ఆయన హాలెండ్ వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ కనుక్కి రాలేదు మహేష్ యోగి చాలా ప్రసిద్ధ మహాపురుషులైన ఒక లండన్ నుంచి ఒక వచ్చాడు ఈ బీటింగ్స్ వాళ్ళ ఆ ప్రసిద్ధి తోటి మహేష్ యోగి దగ్గర శిష్యకం చేయడానికి లండన్ నుంచి వచ్చాడు ఆ రోజుల్లో ప్రయాణాలంటే అంత పేరుకి కాదు విమానమే ఎక్కువ వచ్చాడు గండంలో నుంచి ఢిల్లీ విమానం డైరెక్ట్గా ఉందో లేదో కూడా ఆ రోజుల్లో మొత్తానికి ఏదో విమానం దిగాడు ఢిల్లీ నుంచి మళ్ళీ హృషికేశ్ ప్రయాణం పెద్ద ప్రయాణం గండల్ ఢిల్లీ వచ్చేయడం పర్వాలేదు కానీ ఇంకా ఆ తర్వాత ఈ ప్రయాణం మరింత జటిలంగా ఉంటుంది మొత్తానికి హృషిక చేరుకుంది చేరుకునే మహర్షి దగ్గర నాకు మీరు బీటిల్ సిటీ వాళ్ళకి మంత్రాలు బీటిలిస్ అంటే అదొక నలుగుడు పాపు గ్రూప్ ధ్యాన షర్ణన్నో ఏదో ఒక ఆయన పేరు సో వాళ్ళకి మంత్రాలు ఇచ్చారు కదా నాకు కూడా మంత్రోపదేశం చేసినట్లే అంటే చేస్తానులే ఒక నెల రోజులుండు ధ్యానం నెల రోజులు కొంచెం కిచెన్లోనూ అక్కడ సేవ చెయ్యి తర్వాత గాడ్జెన్లోనూ అక్కడ సేవ చెయ్యి తర్వాత చేస్తానని చెప్పి నెల రోజులు అయింది ఆయన ఎనభై రోజులు ఏమి లేని పో నెల రోజులు చేయమన్నాయి అరగ్గా రెండు అట్టు పెట్టి అతని చేత బాగా వర్క్ అది కూడా చేయించారు అదే నేను శుభముహూర్తం పెట్టి మంత్రోపదేశానికి కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి మంత్రము పోషించారు ఎవరికి చూసినా మంత్రము రామ అని ఆయన ఎంత డిసప్పాయింట్ అయిపోయింటే ఏవాళ్ళ మంత్రం ముందు కనీసం ఓం లేదు స్త్రీ లేదు ఏమీ లేదు రెండే అక్షరాలు రామ ఇదేనామ ఇదే మంత్రం ఇప్పుడు ఏం చేయడం చెప్పండి ఎంతసేపు జపం చేయో కోటి జపం చేసుకో అని చెప్పాడు రామ రామ రామ అదే చెప్పండి బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఋషి దృష్టిలో ఉండే ప్రతి ఆశ్రమానికి వెళ్ళి ప్రతి మహాత్మ దగ్గరికి వెళ్ళి ఇలా అయిందని నాకు నుంచి వచ్చాను నాలుగు నెలల గంట వస్తే నాకు మంత్రం ఏమి ఇచ్చి ఇది ఇది ఏ మంత్రం అంటారు ఇది ఎన్నో ఉపయోగపడుతుందా అని అడిగాడు అడిగితే ఓ మహాత్ముల దగ్గరికి వచ్చి అడిగారు ఆ మహాత్ములు ఏం చెప్పాడంటే దీన్ని మించిన సాధన ఈ సృష్టిలో మరొకటి లేదు అని చెప్పారు అంటే మరి మిగతా వాళ్ళందరూ సాధన వాళ్ళకి వాళ్ళ ప్రారంభం అది నువ్వు అవుతుంది నీకు ఇదే సాధన ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చక్కగా గంగ ఒడ్డును కూర్చుని ఒక రోజులు ఈ జపం చేయండి లండన్ వెళ్ళిపో నీ వ్యాపార వదిలను చూసినప్పుడు చక్కగా రామరామాన్ని జీవించినంత కాలం జపించి సరిపడుతుందని నా ఈయన చెప్పింది సత్యమా సత్యమా సత్యం అది ది ట్రూత్ ఆయనో ఇతన్ని ఖుష్ చేయటం కోసం చెప్పాడని మీరు అనుకోవద్దు అది ఇది ద సంపన్న సాధనములు చేసేవాళ్ళు ఉన్నారు ఉంటే ఉండను బట్ ఫర్ యూ దీసి ట్రూత్ అని ఆ విధంగా స్థుతించాలి అయితే ఇక్కడ శంకర్లు ఇంకో కొంత చర్చ కేన సాధన్యే స్థుతి ఏమంటే కర్మఫల త్యాగము గొప్పది ఎందువల్ల గొప్పది ఎందువల్ల గొప్పది అసలు ఏదైనా ఒకటి గొప్పదైతే ఏ కారణంగా గొప్పదవుతుంది అని నిశ్చయం అని ముందు అసలు అది సెటిల్ చేసుకుని ఆ గొప్పదంతకు కావలసిన హేతు ఏదైతే ఉందో అది ఈ కర్మఫల త్యాగము అనే సాధనములకు దానిని పట్టించి ఆ హేతు దీనిలో ఉంది చూపించి కలుగుతాయి ఇది కూడా గొప్పది అని మీరు స్ఫుతించాలి అది స్ఫుతించే పద్ధతి అది సాధర్ణము అంటే పోలిక సమాన ధర్మమును కలిగి ఉండ ఏమిటే ఆ సమాన ధర్మం ఏమిటి దేనికి బట్టి కర్మఫల త్యాగాన్ని స్ఫుతిస్తున్నారో ఆ సమాన ధర్మము ఏమిటి అని అడిగింది సమాధాన యా సర్వే ప్రముచ్యంతే ఇది మ ప్రహానా అమృతము త్రసిద్ధం రెండో అధ్యాయంలో సర్వే ప్రముచ్యంతే కాృదిశితా అథమర్చోమృతో అత్ర బ్రహ్మ సమశ్ కఠోపనిషత్తు కఠోపనిషత్లోని బృహదామితోపనిషత్తులో ఈ శ్లోకాన్ని చూసినప్పుడల్లా నేను విస్మయానికి గురవుతూ ఉంటాను ఆ శ్లోకం చూసినప్పుడల్లా ఆ శ్లోకము తల నుంచి పట్టించుకోవడంటువంటి చాలా గొప్ప శ్లోకము దాంట్లో ఆయన ఎప్పుడైతే యద యథా తదా అని సాధారణంగా యథా పెడితే అక్కర్లేదు తదా ఉంటే యదా అక్కర్లేదు ది అట్రాక్ట్ టీచర్ కాబట్టి ఈ శ్లోకంలో ఉంటే సరిపడుతుంది తదా ఉండక్కర్లేదు కానీ ఈ శ్లోకంలో యథా తదా ఉను అంటే అర్థం ఏమిటంటే అది అది యునీక్ కాజ్ అనర్థం యదా ప్రధానంటే ఇట్ ఇస్ ఎ యునీక్ కాజ్ దట్ విల్ నెవర్ ఫెయిల్ టు గివ్ ది రిజల్ట్ అని అభిప్రాయం యదా ఎప్పుడైతే వీని యొక్క హృదయం నుండుండే కామనలన్నీ అవతలిగిపోతాయో యదా సర్వే ప్రముఖి అంటే కామాహ ఏ అసెహృత కామల హృదయాన్ని పట్టుకుని ఉంటాయి శ్రతాహ ఆశ్రయించి ఉంటాయి పట్టుకుని ఉంటాయి వదిలిపెట్టం అలా పట్టుకుని ఉంటాయి ఏళ్ళు అయిపోతున్నా ఇంకా కామండ ఉల్లిపేప కూడీలు తినాలనే కోరుతుంది కానీ ఉల్లిపేప కూలీలు శిష్ తినకూడదు తినకూడదు ఎప్పుడు తిందా ఉన్నా ఈ తినకూడదు అనేటువంటి ఒక నిషేధము అడ్డొచ్చింది అరవై ఏళ్ళు అయిపోయాయి డెబ్బై ఏళ్ళు అయిపోయాయి అయినా ఆ కోరిక తీరకుండా అలాగే ఉంటుంది అప్పుడు గణపతి నవరాత్రులు అయ్యి మా ఊళ్ళో నవరాత్రులు అయినప్పుడు గణపతిని పూజాది పూర్తయి భోజనాలు ఎవరు తొమ్మిది తొమ్మిదిన్నరకి గణపతిని మూతలు వేసేస్తాం గణపతి ఆయన దారిని ఆయన విశ్చరిస్తాడు వీళ్ళు పేకాటాది ఆడుతుంటారు భక్తులు అందరూ ఆ పేకాట టైంలో వంటలు అవి కిచెన్ అది ఉంటుంది తొమ్మిది రోజులు భోజనాలు పెడతారు ఉచితంగా వంట బ్రాహ్మణులు కూడా ఉంటాడు ఆయన కూడా పెకట్ అంటాడు ఆయన కూడా ఉంటాయి ఏ ఆయన పిలిచి ఎవయా పకోడు లేవా అని ఆయన చేత అర్ధరాత్రిపూట పోయి పోయి ఉంటుంది గాడిపోయి ఉంటుంది అక్కడ సో దీంట్లో ఉల్లిపాయ పకోడు వేయి పిలిచారు మామూలు సంతర్పంలో ఉల్లిపాయ ఉండదు గణపతిని వాళ్ళతో సంతర్ప అప్పుడు ఒక ఉల్లిపాయలు రహస్యంగా తెప్పించి పెట్టుకుని వేయించా ఈయన ఎవరు చచ్చిపోయిన లోపల ఒక్కసారి తినేసే కోరికుండా ఉంది మరి ఇంతదాకా తినవాళ్ళు లేదు నిషేధం అంటు ఇప్పుడు అర్ధరాత్రి కూడా నిషేధం లేదు ఏం లేదు చచ్చిపోయిన లోపల ఒక్కసారి తినేసేవే అవడం ఒక రాదు అప్పుడు ఆయన అవడం ఇది కరెక్ట్ చాలు నేను చేసిన నియమం ఇవి ఒక్క పట్టికీ తినేసి రేపు శాస్త్రగాయత్నం చేసుకుంటాను అని ఆయన తినేసేలా ఉండిపోయి పక్కకుండా రాసి మొన్నాడు ఊరంతా ముక్కు మంది ఫలానా అవధానులు కూడా ఉండిపోయిపోయింది తిన్నాడు వీరంత గుప్పు ఎందుకంటే వీళ్ళు చెప్పేస్తారు చెప్పినప్పుడు ఎవరు చూడలేరా తినేసేరా అని ప్రోత్సాహం చేసి ఆయన ఇంకా తినేసిన తర్వాత మొత్తం అందరికీ చెప్పేశారు అరే ఆయన ఉలుపకూడదు తిన్నాడు వీళ్ళందరూ ఉపయోగపకూడని తిన్నంలో ఏమీ వీళ్ళందరూ ఎప్పుడూ తినేదే వీళ్ళకి రౌదులు గీను గళ్ళలు నీళ్లు కట్టుకుని ఉంటారు ఎప్పుడో ఉలుపు పక్కడానికి ఏమి సమస్య కానీ ఆయన శిష్యుడు ఆయన తినేసేయడని ప్రచారం ఈ మనుషుల హృదయాలలో కోరికలు ఇలా ఇలా ఉంటాయి అవి ఎక్కడుంటాయో చూసినా ఎముకలో ఉండే మధ్య మూలుగుంటుంది ఆ లెవెల్ దాకా ఫిక్స్ అయిపోయింది కోరిక కామన్ అంట తర్వాత దేవుడు అంటారు దేవాలయానికి వెళ్తారు కామన్లే అంతా కామన్లే అసలు కా అసలు మతం అంటే కామయ్య కర్మలే అనే నూతనమైన డెఫినేషన్ చెప్తున్నారు ఈరోజు దేవుడు అంటే ఏమిటో తెలిసినా మీ కోరికలను తీర్చుకోవాలి నూతనమైన డెఫినేషన్ దేవుడికి కొత్త మతానికి కొత్త పరిభాషని చెప్తున్నారు పెద్దవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు పీఠాలు పెట్టుకుని మతానికి కొత్త పరిభాష ఏంటంటే మీ కోరికలు తీరుస్తాడు దేవుడు రండి అలా ప్రచారం చేసుకుంటున్నారు ఈ శ్లోకం దృష్ట్యా విస్మయంగా ఏ క్షణంలో మీ హృదయంలో సకల కామలని మీరు ఖ్యాం చేసేస్తాను యదా సర్వే ప్రముఖ్యు అంటే కామాయశ హృదయశ్వరతా అప్పుడేమంటే అథన్ అండ్ డెన్ అమృతో భతి ఈ మోర్తం దుఃఖం స్టే మూర్తం ఈ మర్త్యుడు మరణ ధర్ముడైన మనిషి అమృతస్వరూపుడైపోతుంది అత్ర బ్రహ్మ సమస్య అత్ర ఈ ఈ జన్మలో ఈ దేహంలో ఉంటూ వీడు పరమాత్మను సాక్షాత్కరించుకుంటాడు అని చెప్పాడు దీన్నే ఓ మహాత్ముడు ఒక కవి డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ అని అంటారు ఏ కామన కూడా ఏ అపేక్ష నిరపేక్ష అనపేక్ష సుచి దక్ష ఏ అపేక్ష అంటే సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు అంటే సైకలాజికల్ డిపెండెన్స్ అంటే సైకలా ఫిజికల్ డిపెండెన్స్ కాదు ఎవరో వాళ్ళు భోజనం పెడతారు తింటాం మనం అది ఫిజికల్ డిపెండెన్స్ అది అది మంధహేతం కాదు సైకలాజికల్ డిపెండెన్స్ అంటే భార్యతో కలిసి ప్రేమగా ఉండడం మోక్షానికి విరుద్ధం కాదు కానీ భార్యపై సైకలాజికల్గా డిపెండ్ అయితే మోక్షానికి విరోధం భార్యకి భక్త కూడా పైగా పూర్ణమైన ప్రేమ కూడా వికసించేది సైకలాజికల్ డిపెండెన్స్ అన్నది రెండు వైపులా బంధహేతులే మనం సైకలాజికల్గా ఎవరి మీద డిపెండ్ అయ్యామనుకోండి వాడికి బంధమే వీడికి బంధమే ఇది ఎలా ఉంటుందంటే చిన్నపిల్లవాడు తల్లి చుట్టుముత్తు ఉందనే ఉందని తెలిసినంతసేపు ఆడుకుంటూ ఉంటాడు ఇక్కడ ఆడేసుకుంటూ ఉంటాడు తల్లి ఉండదు తల్లి ఎక్కడో వీడికి కనపడదు ఆమె ఎక్కడో లోపల ఉంటుంది వీడు ఆడుకుంటూ ఉంటాడు కానీ సడన్గా వాడికి డౌక వస్తుంది అమ్మ ఎక్కడా అని డౌకొస్తుంది ఎవరు వస్తూ చూస్తాడు ఈ తోట చూస్తాడు కనపడను కనబడి ఏడుపు తీరా అమ్మ ఏడుపు వినే ఆవిడ ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను ఎక్కడే ఉన్నా సరే ఏడుపు మానేసి మళ్ళీ ఆడుకుంటాను చూసారా సైకలాజికల్ డిపెండెన్స్ అక్కడ ఫిజికల్లీ హీస్ నాట్ డిపెండెంట్ అంటే ఎప్పుడు అమ్మ ఒళ్ళోనే కూర్చుంటే దాన్ని ఫిజికల్ డిపెండెన్స్ ఉంటారు ఆరు మాసాలు పెళ్ళాడు దట్ ఈస్ నాట్ ది పాయింట్ హీ సైకలాజికల్లీ డిపెండెంట్ పదేళ్ళ చూడాలి ఎప్పుడూ తల్లి ఒళ్ళో కూర్చోవడం పైగా తల్లి ఒళ్ళు కూర్చోబెట్టుకుంటారంటే ఉన్నో లాక్కుని వెళ్ళిపోయి రోడ్డు వెళ్ళిపోయి అడుగుంటాడు బట్ హీఈ సైకలాజికల్లీ డిపెండెంట్ అనమాట ఇటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ మానసిక పరాధీనత ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ ఎవరికి వీడికి ఇతర వ్యక్తికి కూడా అలా ఉండకూడదు ఎవరికి ఫ్రీడమ్ ఉండదు కాబట్టి సంసారంలో ఉండే వస్తువుల మీద కామనా లేదు అంటే అర్థం ఇండియాలో ఉంటుంది లేని లేదు దేహయాత్ర నడుస్తూ ఉంటుంది సైకలాజికల్లీ నాట్ డిపెండింగ్ అపాన్ ఎనీథింగ్ ఒక సెటప్ ఉంటేనే నాకు నిద్రపడుతుంది ఓ సెటప్ ఉంటేనే నాకు కడుపు నిండుతుంది అనుకుంటే సైకలాజికల్ డిపెండెన్స్ ప్రసరొంత తేడా వస్తే ఆ సెటప్కి వీడు దుఃఖంలో పడుకుతుంది ఫిజికల్ థింగ్స్ మీద Physical dependence is not a problem. You depend physically on physical things. That is not a problem. You depend psychologically on physical things. That is a problem. Alaga, psychological dependence on cat, dog, it is very painful. Dog, cat, cat, cat, or cat. I am going to go to veterinary hospitals. If you have cats, dogs, you are going to go to the hospital. ఇండియాలో కాకపోవచ్చు ఈ క్యాట్స్ టు డాగ్స్ అక్కడ వాటికి కూడా ఇంటెన్సివ్ త్రేజ్ యూనిట్ ఉంటుంది ఐసీజ ఉంటాయి అక్కడ క్యాట్ టు డాగ్ ప్రాణం పోయినప్పుడు వీళ్ళు ఇమోషన్స్ కూర్చుని ఏడవడానికి ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది ఆ రూమ్లో ఏడుస్తారు క్యాట్ టు డాగ్ పోయిన టు రీకూప్ ద ఇమోషనల్ డిస్టర్బెన్స్ సైకలాజికల్ డిపెండెన్స్ అలాగే మనుషుల సైకలాజికల్ డిపెండెన్స్ కామన్నలు అనేక రకాలు ఉంటాయి నేను ఏదో కొత్త సైకలాజికల్గా చెప్పే ప్రయత్నం చేశాను డదట్ మ్యాటర్ సో వెన్ టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ డిజైర్ స్మాల్ అండ్ బిగ్ ది లాస్ట్ వెస్టిజ్ ఆఫ్ డిజైర్ ఈజ్ ఆప్షన్ అంటే వాడు అమృతు స్వరూపుడు అయిపోతారు అని చెప్పారు అంటే అది సర్వకామనా త్యాగము అది మోక్షమది అని చెప్పారు ే శ్రౌతస్మాప్త సర్వకర్మణా ఫలా భాష్యం చాలా డివాసిటేటింగ్ గా ఉంటుంది షాటరింగ్గా ఉంటుంది భాష్యం అంటే ఎవరు చదవరు కాబట్టి ది ఆర్ సేఫ్ చదివితే సమస్య ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ కామనలు అంటే ఏమిటండి కోరికలు కోరబడేవి కామ్యంతే అయితే కామా కోరబడి ఏమిటి దేన్ని కోరుకుంటారు జనాలు మీరు కోరుకునే ప్రతీదీ కూడా ఏదో ఒక కర్మకి ఫలమవుతూ ఉంటుంది కర్మ ఫలము కర్మలు ఏ కర్మలు శ్రౌత కర్మలు కావచ్చు స్మార్త కర్మలు కావచ్చు అంటే అగ్నిహోత్రాది కర్మలు శ్రౌత కర్మలు సత్యనారాయణ వ్రతము కర్మలు స్మార్త కర్మలు అందుకే తేడా కోసం చెప్పాను ఈ కర్మల యొక్క ఫలములే ఇప్పుడు లక్ష్మీ యాగం చేశాడు లక్ష్మీ యాగం ఎందుకు చేస్తాడు సంపద కోసం సంపద ఫలము సుదర్శన యాగము అంటే మీకు భయాలు పోవడము ఫలము కాలసర్పదోషం పోవడానికి ఏ అది చేస్తాడు చండీ యాగము కాల పోవడానికి ఫలము రాహుకేతు పూజ ఏం చేస్తారు కాల సర్పదోషం పోవడానికి చేస్తారు శివుడు ఎప్పుడు పూజిస్తారు అభిషేకం చేస్తారు ఏదో ఫలానికి అభిషేకము ఇంకెందుకులు అండి కంబలిలో భోజన చేస్తూ వెంట్రుకలు లెక్కబెట్టినటువంటి ప్రతి శ్రౌత స్మార్థ కర్మలు కామ్య కర్మలు నిత్యకర్మలు కాదు వీటన్నిటికీ ఫలములు అయ్యి ఉంటాయి మీరు ఏ కోరికైనా కోరుకోండి ఎవరిని నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానో అమ్మాయి నన్ను ప్రేమించటం లేదు దీనికి ఏదైనా కర్మంగా ఉంది నరంబర్ క్షీయాంశం ఉంది ఉపాసన ఉంది కర్మ ఉంది నన్ను మీరు పర్సనల్గా కలిస్తే చెప్తా మేము అంతర్వర్ ఆశిస్తా పర్సనల్గా కలిస్తే కాబట్టి మాకు ఈ బైపాస్ స్టెంట్ ప్రాబ్లం ఉంది దానికి ఏదైనా ఉంది అది కూడా నేను నన్ను కలిస్తే పుష్కల్ని కూడా ఇస్తాను ఉంది కాబట్టి కోర్టులో కేసు వేశాము అది నగ్గడానికి కర్మ ఉంది కానీ నేను ఇవ్వను ఇంకా గురువు అంటూ ఎంకరేజ్ ఉంది కాబట్టి వాడికి శత్రు వాడికి శత్రు హనము వాడిని నాశనం చేయాలి దానికి కర్మంగా ఉంది కానీ నేను ఇవ్వను కాబట్టి క్రికెట్ మ్యాచ్ నడగడానికి కర్మంగా ఉంది కానీ ఇవ్వను కాబట్టి మాకు నాడు పరీక్ష వేసవడానికి మంత్రం ఉన్న ఉంది కానీ అది ఇవ్వడం ఎందుకంటే వాడు చదవాలి కదా వేసేవాళ్ళకి మంత్రం వేస్ట్ మంత్రానికి అప్రథ తీసుకొచ్చినట్టు కానీ చెంతకాయ వాలడానికి మంత్రం ఏమైనా ఉందా ఉంది కానీ ఇవ్వను కాబట్టి అన్నిటికీ ఉందండి శత కోటి ఉంది అన్నిటికీ ఉంది కానీ ఎవడో ఒక ఉంటాడు వాడు ఏం చేస్తాడో తెలిసిన సకల కామనల్ని తెలుస్తాడు తత్గేచ త్యాగే అంటే తది బహువచనం తేషాం త్యాగేర్థం సమాసం విదూష జ్ఞాననిష్టస్ అనంతరా శాంతి కాబట్టి సర్వకర్మల సర్వకామనలను త్యాగం చేసేస్తే వాడు ఇమీడియట్లీ ఆత్మజ్ఞాన నిష్ఠుడైపోతాడు ఆ విధంగా ఆత్మజ్ఞాననిష్ఠుడు జ్ఞాని విదూష ఆయనకి శాంతి ఎప్పుడు వస్తుంది అయ్యో ఎప్పుడు రావడం ఏమిటండి అనంతరా ఆయన ఆ కామనా త్యాగానికి శాంతికి మధ్యలో గ్యాప్తే లేదు అసలు కామనా త్యాగమే శాంతి ఈ ఉపాయం మీరు చెప్పండి జనాలకి అది బుద్ధికి రావడం సర్వకామత్యాగ సామాన్యు అజ్ఞకర్మ ఫలత్యాగస్ అస్థీ ఇది సత్సామాన్యాత్ సర్వకర్మ ఫలత్యాగస్తుతి ఇయ ప్రరోచనార్థ వీళ్ళ ఆత్మస్వరూపములు ఎదుగుడు అజ్ఞానం కర్మల ఎవరు ప్రవృత్తులే ఉన్నాడు వాళ్ళు పిలుస్తుంది దగ్గరికి ఇలా పిలిచి ఆయన్ని చూడు భగవాన్లు అవ మహర్షి అయ్యో ఆయన గొప్ప ఆయన ఎంత గొప్పవాడో నువ్వు కూడా అంత గొప్పవాడో అవ్వొత్సాయా అయ్యి బాబోయ్ మహర్షి అంత గొప్పవాడో నేనంత గొప్పవాడిని ఎలా అవుతాను నేను కాలేదేమో చూడు మహర్షి ఏం చేశారు సర్వ కామనా త్యాగం చేసి ఆత్మజ్ఞాన ఇష్టుడే కూర్చున్నారు కదా ఓకే నువ్వేం చేయబోతున్నావు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు సంధ్యావనం చేస్తానండి గాయత్రి చెప్పిన చేస్తాను ఏదో చిన్న చిన్న సేవా దీక్షేస్తాను దానం తీస్తాను ఓకే నువ్వేం చేస్తావంటే నీ గాయత్రి ఫలాన్ని త్యాగం చేసేది ఈశ్వరుడిని సమర్పించేవి ఆ సేవ యొక్క ఫలాన్ని సమర్పించేసేవి దానం ఏదో చేస్తా ఉన్నావు ఫలాన్ని కూడా సమర్పించేసేవి చూడు నువ్వు ఇప్పుడు చేస్తున్నదేమిటి క కర్మ ఫల త్యాగము కర్మ ఫలమంటే కామనేగా ఎందుకని సకల కర్మల ఫలము రూపంగానే ఉంటుంది కామన్ అంటే దానికి బరువు వేరే రూపం లేదు కాబట్టి నువ్వు కర్మఫల త్యాగం చేయడం ద్వారా ఎన్ని కామను త్యాగం చేశావు నాలుగు కామలను త్యాగం చేశావు మా రముణ మహర్షి ఏం చేశారు కామనంలో త్యాగం చేశారు నువ్వేం చేశావు కామనంలో త్యాగం అహో సమాన ధర్మం వచ్చింది అంటే రముణ మహర్షి చేసింది నేను చేస్తున్నా ఔ గ్రేట్ మరి ఇప్పుడు ఏం చేయాలి నేను కాబట్టి యు ఆర్ ఆన్లీ రైట్ పా హెడ్ ప్రరోచనము అంటే ఎంకరేజ్మెంట్ అని ఎంకరేజ్మెంట్ చేయాలి బిఎస్సీ చదువుతున్న వాడిని పిహెచ్డీ వాడిని చూసుకుంటున్నావు అలా పీహెచ్డీ వాడు ఏం చేస్తున్నాడ్రా ఆ బెల్జియన్ సాల్వెంట్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు నువ్వు నిన్ను చదివిన పాఠంగా అంటే స్ట్రక్చర్ చూసావా నువ్వు జరిగింది బెల్జియనే వాళ్ళు చేస్తున్నది బెల్జియన్తో అద్భుతంగా ఉంది వాడు పిహెచ్డీ చేసిన వాడు కూడా అదే చేస్తాడు ఇది చదివిందే వాడు చేస్తాడు కొత్తలేం కూడా చేస్తాడు వాడు మాత్రం చూసారా కాబట్టి నువ్వు చేస్తున్నావు నేను తక్కువ కాదు మహాత్ము జనకుడు ఏం చేశాడు కామనా త్యాగం చేశాడు నువ్వేం చేస్తున్నావు కర్మఫల త్యాగం చేస్తున్నావు ఇది వేరు అది వేరు వేరు కాదు కామన్ అంటేనే కర్మఫలం కర్మఫలం అంటేనే కామనా కాబట్టి త్యాగం చేస్తు చేస్తూ కాబట్టి మహాత్ములు వందడుగులు వేశారు నువ్వు రెండు అడుగులు వే అంతటి వాళ్ళ ఆయన చేసిన పనులు నువ్వు చేశావు సమాన ధర్మము కాబట్టి ఆయన గొప్పతనంలో ఆ మహిమలో ఆ పరిమళను కూడా కొంత వచ్చింది ఎంకరేజ్ తమా డూ ఇట్ ఫర్దర్ యూ విల్ రీచ్ ఎంతో టైం కూడా పట్టదు అని ఎంకరేజ్ చేయటం కోసం అలా చెప్తున్నారు కాబట్టి అజ్ఞ కర్మఫల త్యాగం వీడు ఆత్మస్వరూపం తెలియకపోయినా కర్మఫలాన్ని త్యాగం చేసుకున్నాడు ఆత్మస్వరూపం తెలుసున్నవాడు ఆయన చేసిన ఘనకానికి మాత్రం ఏముంది సర్వ కామనా పరిత్యాగం చేశాడు వీడు చేసింది ఆయన చేసింది ఒకటే ఎందుకని కామనన్నా కర్మఫలమన్నా అవ్వ పేరే ముసలమ్మ కామన పేరే కర్మఫలము కర్మఫలము పేరే కామ కాబట్టి ప్రరోచనార్థం అండ్ బ్యూట్ చూడండి కర్మను చేస్తారు జన్మలు కానీ కర్మఫలముందులు కృష్ణతో కర్మను చేస్తూ ఉంటారు చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంటారు ఎందుకు పోయే అలాగే కర్మల్ని పెంచుకుంటూ కామలని పెంచుకుంటూ ఉంటాం ఓ వైపు నుంచి కర్మల్ని పెంచుకుంటూ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నిష్కామంగా ఒక్కసారి దర్శనం చేస్తే వాడి జీవితం కృతాత్తు అయిపోతుంది కానీ వీడు ఆరు నెలలకోసారి వెళ్ళి దర్శనం చేస్తాడు మూడు నెలలకోసారి వెళ్ళి దర్శనం చేస్తాడు ఎందుకని ఈ దర్శనాలు ఎందుకు అవసరమయ్యాయి కావు కామంలో కొత్త కొత్త కొత్త కామలు అలా వస్తుందే ఉంటాయి ఇన్సెక్యూరిటీ అలా కొనిపోతుందనే ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి వస్తే మళ్ళీ ఏదైనా కొంత కొంత అని మళ్ళీ పోతూ వీరసూసు దర్శనాన్ని ఏదో నేను అన్నాను మీరు అలా పొరపాటుగా అర్థం చేసుకోండి దర్శనం గొప్పది కానీ సకామంగా చేసే దర్శనాన్ని భగవద్గీత సందర్భంలో దాన్ని ముట్టికాయ వేయడం భగవద్గీత పాఠానికి ఉండే లక్షణం భగవద్గీత పాఠమే లేదు కాబట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది యథ అగస్తేన బ్రాహ్మణేనా ఇంతన అవ సామాన్యా అక్కడ ఒక పంచి పెట్టుకుని విభూతి పెట్టుకుని ఒక ఆయన ఉన్నాడు అయ్యా ఆయన దండం పెట్టడా వెళ్ళి ఆయన దండం పెట్టడం బ్రాహ్మణుడు కదా దండం పెట్టి బ్రాహ్మణుడు అయితే దండం పెట్టడా ఏమిటప్పుడు అగస్త్య మహర్షి సముద్రాన్ని తాగేసాడు అది బ్రాహ్మణుడు అంటే వెళ్ళు దండం అలాగా అంటే ఎంతో కొంత బ్రాహ్మణత్వ సామాన్యం ఉండాలి ఆయన మరీ మరీ నిరక్షర కుక్ష అయితే కుదరదు ఏదో కొంత వాళ్ళని జరుగుతున్నాను పవిత్రంగా జీవిస్తున్నాడు ఈశ్వరుని ఆరాధించుకుంటున్నాడు బ్రాహ్మణుడు కాబట్టి గొప్పవాడే దండం పెట్టాల్సిందే ఏమంటే అగస్ ఎందుకు దండం పెట్టాలంటే అగస్ట్యుడికి దండం పెడుతున్నాడు పెడుతున్నాం అలాగే విధాను బ్రాహ్మణత్వ సామాన్యం లేదు దండం పెట్టడమే అంటే దృష్టాంత ఒకడు వందడుగులు వేశాడు ఓ మహాత్ముడు ఈయన రెండు అడుగులు వేశాడు కాదు కదా ఏం కర్మఫలత్యాగా కర్మయోగస్ శ్రేయస్సాధనత్వం అధిహితం ఆ వాక్యంలో ఒక కులాన్ని గొప్ప చేశారని మీరు అనుకోండి కులాన్ని గొప్ప చేయట్లేదు అక్కడ సముద్ర పక్ష సముద్ర పానం చేశాడు అది గొప్ప దాన్ని గొప్ప చేశారు కానీ కులాన్ని గొప్ప చేశారని అనుకోవద్దు వాస్తవంలో బ్రాహ్మణ అంటే బ్రహ్మనిష్ట అని అర్థం కూడా కాబట్టి ఆ ధర్మము ఎక్కడ ఉంటే ఏ కొంచెం అల్పమత్య ధర్మస్ త్రాగతే మహతో అల్పమైనా కూడా రక్షిస్తుంది అని చెప్పడం వల్ల అభిప్రాయం ఏం కర్మఫల త్యాగా కర్మయోగస్ శ్రేయస్సాధత్వం అభిహితం ఈ శ్లోకంలో కర్మఫల త్యాగము వలన శాంతి లభిస్తుంది అని సృతించుట ద్వారా కర్మయోగము గొప్పది అని చెప్పినట్లయినది ఎందుకంటే కర్మయోగము అంటే కర్మఫల త్యాగంతో శుభవుతున్నాడు అది అలాగే ఆరంభము కర్మణ్యేవా అధికారిస్తే నువ్వు కర్మలు చెయ్యి కర్మలు మామూలు ఎద్దు మా ఫలే కదా చిన్న ఫలాన్ని పట్టుకోకు ఎప్పుడు కూడా నాకు ఆ దృష్టాంతం అంటే చాలా ఇష్టం పండ్లు పట్టుకుంటే కింద పడుకుంటారు చెట్టు ఎక్కారండి చెట్టు ఎక్కి రెండు పళ్ళు ఈ చెప్పోటో పండ్లు ఆ చెప్పో పండు అంటే గుత్తి ఇక్కడో గుత్తి అక్కడో గుత్తి పట్టుకుంటే ఏమవుతారు మీరు పళ్ళు పట్టుకోకుండా కొమ్మ పట్టుకుంటే ఈ చెత్తతో కొమ్మ ఆ చెత్తతో కొమ్మ పట్టుకుంటే ఇంకా పైకి వెళ్ళచ్చు యూ కెన్ గో అప్ కాబట్టి పళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయొద్దు కొమ్మ పట్టుకునే కర్మను పట్టుకునే ప్రయత్నం చేయదు కర్మ ఫలాన్ని పట్టుకోగా కర్మను పట్టుకో అదే కర్మయోగం ఈ పన్నెండో అధ్యాయంలో కర్మఫల త్యాగము సృష్టించటం ద్వారా రెండు మూడు చెప్పిన కర్మయోగాన్ని మరొక్కసారి గొప్పడిగా చేసి చూపించినట్లయినది అక్కడిగా శ్లోకం పూర్తయి అద్వేష్టావూతాం మైత్రణ నిర్మమో నిరహంకార సమదుఃఖసుఖ